దేవుడికి అవకాశం ఇచ్చినాము దేవుడికి ఉన్నామని చెప్పుకుంటున్నాము కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము మన మధ్యలో శాంతమస్తుంది రవి పాట అందరికీ మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా దయగలిగిన మా తండ్రి ప్రేమ గల నీ బంగారు పాదాలకు వందనాలుస్తూ తెలుస్తూ త్రా నాయన దివప్రభ నీ కృపా సింహాసనం ఎదుగుకు మేము చేరి ఉన్నాం నాయన ఆకాశం సింహాసనం భూమి పాదపెట్ట మా తండ్రి నీ పాత దగ్గర ప్రభా మేము మొరపెడుతున్నాం నా తండ్రి దేవ ఈ ఆన్లైన్ ప్రార్థనలో మీ దిగాండి నాయన పరిశుద్ధుడా నీకే స్థూతులు స్తోత్రాలను అయినా ప్రభా మీ ఆత్మ నడిపింపదా ఇచ్చేయండి వేరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి బలపరిచేయండి ప్రభా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాలను అయినా వాక్యం చెప్పే వల్ల కూడా మీరు మాట్లాడండి పరిశుద్ధుడా పాఠల ద్వారా మీరు మైం పొందండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు పరిశుద్ధాత్మ దేవా నీకే స్థూతి స్తోత్రాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా నీకే విపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు తాకండి మీ సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్న తండ్రి సైతనాటంకాలన్నీ కొట్టిపోయండి ప్రభా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా నీకే వందనాలు తండ్రి అయ్యా ప్రభ నీ స్వార్థ ప్రభ దేశం అంతా వెళ్ళాలా సుప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి గొప్పదేవా నీకే వందనాలు తండ్రి నీ సుప్రభావు తండ్రి తండ్రి నీ స్వార్థ నిమిత్తం ప్రభా బాధించబడుతున్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళ కుటుంబాలకు మీ తోడై ఉండండి ప్రభా నీ సత్యమాక్యం వాక్యం ప్రభావలు ఇంకా బలంగా ప్రకటించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి పరిశుద్ధుడా నీకే బంధనాలయ్యా ఈ ఆన్లైన్ ప్రార్థనలు అంతట్లో మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా తండ్రి బలహీనులను బలపరిచండే సుప్రభా అనారోగ్యం దబ్బిడాలను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచ్చేయండి ప్రభా మీ శక్తి బలంతో నింపండి పరిశుద్ధుడా నీకే బంధనలు తండ్రి జాయిన్ అందరూ ప్రతి ఒక్కరు కృప దేయండి ప్రభా ఆన్లైన్ ప్రభా ప్రార్థనలో ప్రతి ఆటంకాలను తొలగించండి సైతాన్ మంత్రాలన్నీ కాల్చివే నేసు ప్రభా పరిశుద్ధుడా నీకే బంధనాలు తండ్రి నీ వాక్యం రెండు అంచులకు కడ్కం పరిశుద్ధుడా మీ వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి పరిశుద్ధడానికి వేస్తూ తీస్తూ ఉత్తరాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభా అయ్యా విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా హృదయంలో భద్రపరుచుకునే కృప దచ్చేయండి ప్రభా మీ శక్తి మీ బలంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఆరాధనంతట్ల మీరు ఆదిత్యం వహించి నడిపించమని నీ కృప గలస్థానికి చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్తారు ప్రజ్లాడ్ ప్రజలాడ్ బ్రదర్ సిస్టర్స్ అందరు ప్రెజ్లాడ్ మేము పర్చులానా చిన్న పాట పాడదాము నా గీతారాధనలు ఏసయా నీ కృపాధారమే నా వేదనలలో నీ కృపాధారణ నా గీతారాధనలు ఏసయా నీ దారమే నీ కృపాణాలు వ్యర్థము కాలేదు నీ కృపవాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవా నీ కృపా నాలో కాలేదు నీ వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవాయలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టేనే నీ కృపణలో అత్యున్నతమై నేను నాతో నీతు నన్ను అంటు కట్టెనే నా గీతారాధనలు ఏసయ్యా నీ కృపాదారమే నా వేదనలలో జనించని నీ కృపాధరణ నా గీతారాధనలు ఏసయా నీ కృపాధారమే చేనులేవుని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేనిలోని పైరు చేతికి రాకున్నా పలములెన్ని రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేల నిన్నే ఆరాధింతునే నిచ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేలలా నిన్నే ఆరాధింతును నా గీతారాధనలు ఏసయ్యా నీ కృపాధారమే ేదనలలో జనీ కృపాదారణ నా వేదనలలో జనించెను నీ కృపాదరణ నా గీతారాధనలో ఈ కృపాదారమే ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కొమ్మరించునే ఆత్మఫలములెన్ను మెండుగా నాలో ఫలింపజేసిన ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే ఆత్మఫలములెన్ను మిండుగా నాలో ఫలింపజేసే ఆత్మతో సత్యముతో ఆరాధించు నేవే నీ రాకడకై ఆత్మ తో సత్యముతో ఆరాధించు నే వేచి ఎందునే నీ రాకడకై నా గీతారాధనలో ఈ సయానీ కృపాధారమే జనించే నీ కృపాధారణ నా గీతారాధనలో కృపాధారమే అలలియా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాడ్ అందరికీ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లాడ్ మన మధ్యలో దీప సర్ మనకు వాక్యం అందిస్తుంది అన్న వాయిస్ క్లారిటీ ఉందా ఒక్క నిమిషంలో జేమ్స్ చాప్టర్ ఫోర్ సెవెన్త్ వర్స్ మనం చూసుకోవాల్సిన వాక్యము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము యాకోబు పత్రికలో సెవెన్ ఫోర్త్ చాప్టర్ సెవెంత్ వర్స్ ఎయిత్ వర్స్ మనం చూసుకుంటున్నాము సో దానికంటే ముందు ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం ఇందాక కలు మూసుకుంటే దేవుని యొక్క ప్రార్థన స్టార్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం పరిశుద్ధ మహోన్నత సర్వోన్నత సర్వసృష్టికర్త సర్వాధికారి వందనాలు ప్రభువా. జీవం కలిగిన దైవానికి వందనాలు తండ్రి తండ్రి ఏసిన సమయాన్ని వందనాలు కృతజ్ఞతలు తండ్రి తండ్రి దేవాయస మరి మమ్మల్ని ఎంతగానో కాల్చు కాపాడిన గొప్ప దైవానికి వందనాలు తండ్రి దేవాయస్సు ప్రభా మరి యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క ప్రార్థన తండ్రి నీ ఆత్మకరం జరిగించండి నీ ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభు సహాయపడమని ప్రార్థిస్తాం నా తండ్రి సు ప్రభ మరి వాక్యము ఏదైతే ధ్యానిస్తూనే ఉన్నామో ప్రభా ఆ వాక్యాల చేత మీరు మాతో మాట్లాడండి ప్రతి వాక్యని మా రుద్ర పలకల పైన ఉండాలి మరి సాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి ముఖ్యంగా ప్రభ నాకున్న సొంత తలపునన్నిటినీ గద్దించండి కొట్టి వేయండి ప్రభు ప్రభా మరి సమస్తం ప్రభ నీకపోయి చెప్పుకుంటున్నాం ప్రభా కాబట్టి ప్రభా సహాయపడం అని ప్రార్థిష్టం దేవా ఏసయా మరి నీ యొక్క తలంపులకు చోటించి నడుచుకుంటాను ప్రభా సహాయపడండి ప్రభా దేవ ప్రవక్తలంతట్లో నీ యొక్క అధికారంలోకి లో నేను నడుచుకుంటాను ప్రభా సహంశాన్ని ముందుకు నీ యొక్క పరిశుద్ధాత్మకత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నా భూమిలో ప్రార్థించడం తండ్రి మనము జేమ్స్ చాప్టర్ ఫోర్ సెవెంత్ వల్ చూసుకుంటే టాపిక్ వచ్చేసి సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అనమాట సబ్మిట్ టు గాడ్ ఇది మనం అనమాట అంటే మనం ఏం సబ్మిట్ చేసుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో మనం నేను తీసుకున్న టాపిక్ ఇది సబ్మిట్ టు గాడ్ అనమాట హ్యుమానిటీ సరౌండెడ్ గాడ్ విల్స్ అంటే మనము ఏదైతే సబ్మిట్ చేస్తున్నామో దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదీ సరౌండెడ్ కావాలా ఎందుకంటే హ్యుమానిటీ హ్యుమానిటీ ఎవరికీ ఉండదు సరిగ్గా కానీ మనిషి కుమారుడు ఏసు ప్రభు ఆయన ఈ లోకం వచ్చిన దేవుడు మన ప్రతి పాపము శాపము కడిగి కాబట్టి ఆ దేవునికి మాత్రమే అర్హత ఉంది ఆ దేవుడే యుగ యుగాలకు నిత్యమైన రాజు ఆయనని కాబట్టి ఆయనకి మనం సరౌండెడ్ కావాలా ఎందుకంటే ఈ వాక్యంలో చూసుకుంటే మనకి అర్థమైపోతుంది ఒకసారి చూడండి ఇయోబు ఫోర్త్ చాప్టర్ లో సెవెంత్ వన్స్ లో చూసుకుంటే కాబట్టి దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును ఇప్పుడు చూడండి దేవునికి లోబడుడి అని చెప్పబడుతుంది వాక్యంలా తర్వాత అపవాదిని ఎదిరించడము సో ను దేవునికి లోబడితేనే అపవాదిని ఎదిరించగలుగుతావు నువ్వు దేవునికి లోబడి అదిసే వరకు నువ్వెంత ప్రార్థించు ఎంత వాక్యము ధ్యానించు ఉపవాసంలో ఉండు అన్నీ నువ్వు చేయి కానీ దేవుని యొక్క వాక్యానికి తగ్గట్టుగా నడుచుకుంటేనే లోబడితేనే కానీ ఆ దృష్టి మన యధ వాక్యం చదివిస్తుంది కదా హ్యుమానిటీ అండ్ సరౌండెడ్ గాడ్ విల్స్ సో నీలో ఉన్న హ్యుమానిటీ ఏదైతే మనము దేవునికి సరౌండెడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అంటే దేవునికి ప్రతిదీ మనది ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి గాడ్స్ కి జీజస్ కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తేనే కానీ మనం ఏది చేయలేం ఎందుకంటే ఇదే వాక్యంలో ఉంటది ఎయిత్ వర్స్ లో చూడండి ఎందుకు అనంటే ఎందుకు చేయలేం అనంటే దృష్టిని నువ్వు ఎదిరించాలి అనంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది కాబట్టి దేవునికి లోబడుడి అని అంటున్నాడు దేవుడు దేవునికి లోబడుడి అని అంటున్నాడు రాసిన ఈ అద్దయాలల్లా అంటే ఆయన ఎందుకు ఇంతగా వివరించి రాసిడు ఆ కాలంలో కదా ఎందుకంటే ఆ అనుభవం ఆయన పొందినడు యాకోబో కాబట్టి ఇవన్నీ ఆయన రాసినడు దేవుడు ఆయనకు బయలుపరచడము దేవునికి ఎంత లోబడి జీవించడో ఎంత బాబు కలిగి జీవించినడో అక్కడ తెలుస్తుంది అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క మాటలు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ దేవుడికి ఏమ దేవుడు ఏమని చెప్తున్నాడంటే కాబట్టి దేవుని కంట లో లోబడాలంట అపవాదిని ఎదిరించాలంట అప్పుడు మీ వద్ద నుండి ఎవరు పారిపోతారో సైతన్ పారిపోతాడు ఎట్లా అంటే ఒకటి మీరు ఆలోచన చేయండి సైతన్ అంటే నార్మల్ గా చూసుకునే విధానం ఎట్లా మనం ఎదిరి గద్దిస్తున్న బా సైతన్ పారిపోతుంది కదా అనుకుంటాము కానీ వాడు పారిపోడు నీ మాటే వినడం సైతాన్ ఎందుకు నువ్వు దేవునికి లోబడినప్పుడు నువ్వు గద్దిస్తే అది ఎట్లా లోబడుతుంది నీ మాటకి కదా మనం దేవునికి లోబడితే అప్పుడు అవి మనకు లోబడతాయి మనము దేవునికి లోబడినంత వరకు నువ్వు దృష్టిని ఎంత ఎల్లుగొట్టాలని ప్రయత్నించిన అది పోదు పోయినా మళ్ళా తిరిగి వస్తుంది సైతం అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి ఎట్లా మనము దేవుని అందు భయభక్తి కలిగి నడుచుకున్న తర్వాత కూడా కొన్ని దృష్టిలో కొన్ని సైతం ఏమంట కూడా వస్తుంది అప్పుడు కూడా ఎదిరించినప్పుడు అవి పోవు ఎందుకంటే కొంచెం భయం ఉంటది కొంచెం భక్తి ఉంటది కానీ కంప్లీట్ గా భయభక్తితో కలిగి లేం కదా ఎందుకంటే ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ లో మనం ఏం చేస్తున్నాము అదే ట్వంటీ అవర్స్ ఇచ్చిండు ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ మనము దాన్ని డివైడ్ చేసుకుంటే ట్వెల్వ్ అవర్స్ నువ్వు లోకానికి పెడుతున్నావు ఇంకా ట్వెల్వ్ అవర్స్ నువ్వు ఎక్కడ పెట్టుకుంటున్నావు అక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాలా ఎందుకంటే చూడండి నాకు అర్థమైన మట్టుకు అయితే దేవుడు ఏదైనా లోకంలో రెండు రెండే పెట్టిగాడు ఏమైనా ఆయన సృష్టిలో అన్ని రెండేసే ఉన్నాయి అన్ని టూ కదా దేవుడు ఉన్నప్పుడు దుష్టుడు ఉంటాడు కదా మరి ఇప్పుడు మనుషులు ఉన్నాక దేవుడు ఎట్లా క్రియేట్ చేసిండో ఆదం అండ్ ఈవ అంటే గర్ల్ ఆర్ బాయ్ అండ్ ఆఫ్టర్ దట్ క్రియేచర్ కూడా చూసుకుంటే యానిమల్స్ల టూ మెయిల్ అండ్ ఫీమేల్స్ అట్లనే సృష్టిలో ఆయన సృష్టించిన ప్రతి వాటిలో రెండు రెండు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మనకు కూడా అంతే ఆత్మకి కూడా అంతే ఎట్లా అంటే ఇప్పుడు మనకున్న టెంపరీ బాడీ వేరు మీ ఆత్మకున్న బాడీ వేరు అందుకే మైమ శరీరంగా మార్చబడాలి అనే వాక్యం సెలవిస్తుంటుంది మనకి మీరు అక్కడ అర్థం చేసుకోండి మైమ శరీరంగా మార్చబడాలి అంటే నువ్వు ఎట్లా మార్చగా ఎట్లా చేంజ్ చేయబడతావు మైమ శరీరంగా ఏసుప్రభే వాక్యము కదా మరి ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో ఎప్పుడైతే వాక్యానికి నువ్వు లోబడతావో అప్పుడే నువ్వు మైమశ్చర్యంగా మార్చబడతావు సో అంతవరకు మనం మార్చబడలేము నువ్వు ఆత్మని వివేచించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఎట్లా వివేచిస్తావు ఆత్మని ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా మేము ఇతలది వివేచించాలి అని అనుకుంటున్న ఆత్మని ఎట్లా వివేచించగలుగుతాము చెప్పు ఆ గిఫ్ట్ ఉండాలి కదా మనకి ఎందుకనంటే చూడండి ఎప్పుడైతే ఆత్మని వివేచించే వరము మనం ఎట్లా పొందుకుంటామంటే దేవుని యొక్క వాక్యాలు మనము మెమరైజ్ చేసుకోవడము ఆ వాక్యాన్ని భద్రపరచుకోవడము ఆయన మాటకి లోపడడం వల్ల ఆత్మ వివేచించే వరం అనేది ఉంటది అది పొందుకోగలుగుతారు ఆ అది దేవుడు కుద్దేస్తుంది కదా ఆ ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు డిఫరెన్స్ ఏంది ఉంటదంటే తలంపులు ఈ వాక్యంలో ఉంటది ఎయిత్ వస్తు చూడండి ఆ ఎక్కడ అంటే వారు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపు మీరు చేతులు శుభ్రము చేసుకునడి ఇక్కడ దివ్య మనసు లార మీరు దేము పరిశుద్ధ పరుచుకునడి అంటే ది అంటే టూ టూ టైప్స్ అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యంలా ఇంగ్లీష్ లో చూసుకున్నాం ఒక్కసారి జేమ్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిత్ ఫస్ట్ చదివితే మనకు అర్థమవుతుంది ఎయిత్ వర్స్ లో చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంటే డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నైట్ టు యూ క్లీన్ యువర్ హ్యాండ్స్ సీన్యర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్ డబుల్ మైండెడ్ అని ఉంది తెలుగులా ఇంగ్లీష్ లోనే సారీ ఇంగ్లీష్ లో డబుల్ మైండెడ్ అని ఉంది తెలుగునేమో దివ్య మనసు గలవారులారా అనేలాగా ఉంది సో ఇక్కడ డబుల్ మైండెడ్ కోసం మాట్లాడబడుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకొని డ్రా నియర్ టు గాడ్ నువ్వు దేవుని దగ్గరికి రావాలి అనంటే హీ విల్ డ్రా నియర్ టు యూ మళ్ళా ఆయన దగ్గరికి మనం రావాలి ఎట్లా వస్తాము ఇప్పుడు చూడండి దేవుని వద్దకు మనం రావాలి అని అనుకున్నప్పుడే మనం వస్తాము ఇక్కడ టూ టైప్స్ నేను ఎందుకు మాట్లాడతానంటే ఇక్కడ డబుల్ మైండెడ్ అని చెప్పినాను కదా ఈ డబుల్ మైండెడ్ వాళ్ళు ఉంటాయంటే వీళ్ళ గుణగణాలు ఆ ఆశిస్తారు ఆత్మాలో ఉండడం కూడా ఆశిస్తుంటారు అనమాట టూ అంటే రెండు పడవల కాలేజుడు అట్లా వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయంటే నా హార్ట్ నా సోల్ ఎవ్రీథింగ్ నేను ఏసు ప్రభుకి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి సరౌండెడ్ అయిపోవాలా దేవునికి నేను లోబడతా చేస్తాను అని మనం అనుకుంటాము అదే టైంలో అదే మూమెంట్ లో జస్ట్ వెనవర్ ఐర్ రీడింగ్ ద బైబుల్ బైబుల్ చదివినంత వరకు నీ డిస్కషన్ దేవునితో అదే ఉంటది అవును ప్రభ నీ మాట వింటా నీ మాటకి నేను లోబడతా నీ మాటకు నేను నడుచుకుంటా ప్రతిదీ నేను సాక్రిఫైస్ చేసుకుంటా నేను మంచిగా ప్రభువా అని నువ్వు ఆత్మలో ఆయనను ఆరాధిస్తావు ఆత్మలో నువ్వు ఆయన దగ్గరికి వస్తావు కానీ నువ్వు కళ్ళు దర్శన మరుక్షణం ఏమైపోతాయి అంటే లోకం వైపు అయిపోతాయి నీ కళ్ళు ఆత్మీయమైన ఎప్పుడు తెరవబడతాయి నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో ఆ టైంలో నువ్వు దర్శనాలు చూసినావంటే నీ కళ్ళు ఓపెన్ అయినట్లే ఇంకా ఆత్మీయమైనాయి అప్పుడు నువ్వు పైన దర్శనాలు చూస్తావు ఎందుకంటే నీ ఆలోచన నీ విధానము ఎవ్రీథింగ్ ఉంటుందంటే సరౌండెడ్ విత్ గా అనమాట నువ్ ప్రతిదీ ఇంకా దేవునికి సరౌండెడ్ చేసుకునే లాగా ఉంటది బ్రహ్మ నేను నీకు ఇంకా సరౌండెడ్ అయిపోయినా ప్రతిదీ నీ వచ్చిన బ్రహ్మా నా తప్పిదం క్షమించు ఇవన్నీ మనం అడుగుతాం దేవునికి అడిగినాక చేసినాక ఆయనతో సంభాషించేటప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ప్రార్థన జీవితంలో ఎప్పుడైతే మనం నియర్ అవుతామో దేవునికి దగ్గరగా అవుతుంటామో ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం అందుకే మనం ప్రార్థనల అంత టైం తీసుకుంటాం సమయం అందుకే టైం వెళ్ళిపోతుంటది అందుకని చెప్తాం కదా ఆత్మలో మనం ప్రార్థించినప్పుడు టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలియదు కొన్ని కొన్నిసార్లు దాటిపోతుంటారు టైము అర్థం కాదు కానీ నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తావో మళ్ళీ ఈ లోకం వైపుకి చూస్తావు కదా అప్పుడు నీకు నేను దేవునికి ఇవన్నీ తీర్మానం చేసుకున్నాను దేవునికి నేను ఇది చెప్పిన దేవునికి ఇట్లా నేను లోబడతానని చెప్పినాను దేవునికి నేను ఇది సరౌండెడ్ అయిపోతున్నాను నా దగ్గర ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఈ బ్యాడ్ హ్యాబిట్ నేను తీసేసుకోవడానికి దేవునికి అబ్బ ఫర్ ఎగ్జాంపుల్ అబద్ధం ఆడడం ఒక బ్యాడ్ హ్యాబిటే కదా ఇది ఉంది ఇది దేవునికి ఇష్టం లేదు ను దీని నుంచి నువ్వు దూరం కావాలి అని అనుకుంటున్నావు కావాలి అని అనుకుంటున్నావు అది నీ మైండ్ లో ఈ ఆలోచన కలిగింది నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందంటే నువ్వు దేవుని దగ్గర సరౌండెడ్ అవుతున్నావు ప్రభా నేను ఎక్కువ అబద్ధాలు ఆతాను ప్రభా ఈ అబద్ధాల నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రభా అని మనం దేవుని అడుగుతాం కదా అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే అదే వాటి మీద పరీక్ష పెడుతుంటాడు పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే దేవుని సన్నిదలనేమో అబద్ధం ఆడాను ప్రభా అని నువ్వు తీర్మానం చేసుకున్నావు మళ్ళా లోకంలో జరిగేసరికి నార్మల్గా క్యాజువల్ గా తిరిగేసరికి అన్ని చేసుకునేసరికి ఏం చేస్తాం మళ్ళీ సిచ్యువేషన్ సమయం వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు అబద్ధం అట్లా అంటే డబుల్ మైండెడ్ వాళ్ళు అలా ఆలోచన అంటే దేవుడు కావాలా మళ్ళీ ఈ లోకం కూడా వాళ్ళకి కావాలా అని లాగుంటది వాళ్ళ ఆలోచనలు కదా అక్కడ అది వదులుకోలేకపోతున్నారు ఇది వదులుకోలేకపోతున్నారు అంటే రెండిట్ల మధ్యలో ఉన్నాక వాళ్ళు దుష్టుడిని ఎదిరిస్తే దుష్టుడు ఎట్లా పారిపోతాడు పారిపోడు అందుకే వాక్యం చెబుతుంది దేవునికి లోబడుడియా అని అందుకే Humanity and Surrounded to the God wills. Restrictions, they will understand against the evil and it will influence. And if you don't want to do this, there are bad characters in this world. And if you don't want to see the Atma, you don't want to see the Atma. You don't want to see the Atma. You don't want to see the physical body. తప్పటి ఆలోచనలు నడుస్తుంటారు తప్పుగా టోటల్ ఎవ్రీథింగ్ తప్పుగా ఉంటుంది వాళ్ళ జీవితాలంతా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి దేవా నేను నువ్వు చెప్పినట్లే ప్రభువా అని అంటారు అప్పుడు నీ ప్రార్థనకి సమాధానం వస్తుందా దేవుడు వినగలుగుతాడా నీ ప్రార్థన కదా నువ్వు ఎట్లా సడ్మిట్ చేసుకుంటున్నావు దేవుని యొక్క సన్నిధిలో సబ్మిట్ యువర్ టు గాడ్ నువ్వు దేవునికి సడ్మిట్ చేసుకోవాలి నీ యొక్క సెల్ఫ్ ని నీది ఎవ్రీథింగ్ ఆయనకి హ్యాండ్ చేయాలి అని అనుకుంటే నువ్వు కంప్లీట్ గా ఆత్మలో ఆధారపడడం నేర్చుకోవాలి అంటే దేవుని యొక్క ఆత్మకి ఆ దేవుని యొక్క ఇచ్చిన పరిశుద్ధాత్మని ప్రతి దినము పొందుకోవాలా ఆత్మను పొగట్టుకోకుండా కాపాడుకునేలాగా ఉండాల కదా మన దేవుడు చిన్న పాపం వన్లో ఉంటే కూడా వెళ్ళిపోతాడు గాడ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా దేవుడు చాలా సెన్సిటివ్ అనే చాలా ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఆయన హృదయము దేవుడు ఆయన ఆలోచన లేని విధము ఎట్లా ఉంటుందంటే ఎంత ప్రేమతో ఉంటాయి దేవుణ్ణి ఎవ్రీథింగ్ కదా ఈ డబుల్ మైండెడ్ లాగా వచ్చేసరికి చూడు పాపంలో పడతా ఉంటారు అంటే వాళ్ళకు ఆశలు ఉంటాయి కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా ఆశలు ఉంటాయి డిజైర్స్ ఉంటాయి వాళ్ళకు ఆత్మలు అన్ని చేయాలని ఆలోచన ఉంటది ఆత్మసిద్ధంగానే ఉంటది శరీరాన్ని కూడా సహకరించుకోవాలి చేసుకోవాలని అనుకుంటారు కానీ అక్కడ స్టెప్ అక్కడ పడిపోతా ఉంటారు స్టెప్ బై స్టెప్ అందుకే రిజిస్ట్రక్షన్ ది డేవిల్స్ అంటే ప్రతి ఘటన నుంచి తప్పించబడాల కానీ వాళ్ళు అందులోనే ఇరికిపోతా ఉంటారనమాట ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు అక్కడే ఇరికిపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు డ్రా నియర్ టు గాడ్ అంటున్నారు దేవుడేమో నా దగ్గరికి రంటున్నారు ఈ మనుషుల ఆలోచన బట్టి ఎట్లైపోతున్నారంటే దేవునికి దూరం ఉండగలుగుతున్నారు డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ Clean your hands, your sinner and purity your heart. You double-minded. Look, to give up mm love of God, have a change of change from God. Mm These are changes that come into your mind mm before crossed谷ound. When -hmm. God believes in mind, mm heart -hmm. and souls see in mind. Mm Three -hmm. of us. Any what kind of man%, divine aatma,� логics, divine aatma, important and normal aanha Rumored buscar. మరి పూర్ణ వివేకంతో ఉంటుంది కొన్ని దగ్గర దాంట్లో మరి ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏమంటున్నాంటే నువ్వు ఎప్పుడైతే ను నా దగ్గరికి వస్తున్నావో వెన్ ఎవర్ యువర్ కమింగ్ ఇయర్ టు మీ హీ విల్ జాయిన్ ఇయర్ టు యూ అంటే నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వస్తున్నావో నేను నీ వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న పాపంని కడుక్కో నీ చేతుల్ని నువ్వు శుభ్ర శుభ్రపరుచుకో అని అంటున్నాడన్నమాట చేతులు అంటే చేతులు ఒకటే కాదు కదా నార్మల్ గా ఫిజికల్ గా చేతులు అని అనుకున్నామో దాన్ని దాన్ని నువ్వు విధానం ఎట్లంటే క్లీన్ యువర్ హార్ట్ క్లీన్ యువర్ మైండ్ క్లీన్ యువర్ సోల్ క్లీన్ యువర్ ఎవ్రీథింగ్ అని అది అంటే చూడండి ఇంత పాపమున్నా సహించే వాడు కాదు దేవుడు కదా లోకంలో తల్లిదండ్రుల ప్రేమకంటే, కంటే అక్కజనుల అన్నదమ్ముల ప్రేమ పిల్లల ప్రేమ కంటే భార్య బట్టల ప్రేమ కంటే శ్వాశ్వతమైన కానీ ఈ లోకంలో ఆలోచన చేసే విధానము అంటే దుష్టుని యొక్క తలంపుల చేత నడవబ నడిచే వారి ఆలోచనలు అంటే వ్యభిచారం ఉంటది అక్రమం సంబంధం ఉంటది అన్యులన్నీ ద్వేషిస్తుంటారు తిడుతా ఉంటారు కుళ్ళు కపడం ద్వేష మీచ ఇవన్నీ దుష్టుని తలంపులు మళ్ళా వీళ్ళు దేవా నేను ఈ నాకున్న ఏమంటారు వీళ్ళని నేను తిట్టినా కదా ప్రభా క్షమించు మలిక మీదట నేను అట్లా చేయను అని దేవుని చరిత్రలో ఒప్పుకుంటారు మళ్ళా చివరికి వచ్చేసరికి అదే పాపం చేస్తుంటారు అట్లా దేవుని ఈ దినంలో ఈ తప్పిదమ్ము చేసిన ప్రభా నన్ను క్షమించు నీ ఆత్మతో నువ్వు కానీ ఏం లాభము తిరిగి అదే తప్పు చేస్తే దుష్టుడు ఎదిరించాలి కదా నువ్వు ఎట్లా ఎదురిస్తావు పాపం పెట్టుకొని దేవుని వాక్యానికి లోబడకపోతే నువ్వు ఆయనని ఆ యొక్క వాక్యానికి ఆయన ఇచ్చిన కమాండ్స్ కి నువ్వు లోబడకపోతే దుష్టుడు ఎట్లా నువ్వు దుష్టునికి ఇంకా ఏం చేస్తున్నావు అంటే సపోర్ట్ చేసినట్లు ఉంటది ఇదే డబుల్ మైండెడ్ థాట్స్ అందుకే హ్యాండ్స్టే కడుక్కోమంటున్నాడంటే నీ హృదయాన్ని కడుక్కోమంటున్నాడు హృదయం అన్నిటిక మోసకరమైనదని మనకు తెలుసు కదా ఈ మోసకరమైన హృదయం నుంచి మనం విడుదల పొందాలి కదా లోకం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ కాలంలో చెప్తున్నాను కదా దగ్గర దగ్గర దేవుడు బయలుపరిచిన విషయంలో చూసుకుంటే ఈ లోకం అంతటలా ఎక్కడ చూసినా వ్యభిచారము అక్రమం సంబంధాలు పిల్లల కానుంచి పెద్దల వరకు ఒకరికి ఒకరికి గొడవలు ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలాంటివి ఉన్నాయి ఈ కాలంలో ఇవన్నీ జరుగుతున్నాయి అనంటే ఆ వీళ్ళ ఆలోచనల విధానం ఎట్లా ఉందంటే దీన్ని అంటారు కదా ఎవరి జీవితం వాళ్ళే అంటే స్వార్థం ఇంకా నాకు అవసరం లేదు నా బ్రతికేదో నేను బ్రతుకుతా నన్ను అడగాల్సిన హక్కు ఎవరికి లేదు దేవుని బిడ్డలకి అన్యులకు డిఫరెన్స్ లేకుండా బ్రతుకుతున్నారు లోకం అంతట కదా దేవుడు ఏమన్నాడు గ్రేవియజ్ ఇమేజెస్ పెట్టుకోవద్దు అని అన్నారు దేవుని కంటే నువ్వు ఎక్కువ ఏది ఇష్టపడినా అది పాపమే కదా అందుకే ఆయన అంటున్నావు క్లీన్ యువర్ హ్యాండ్స్ యువర్ సిన్నర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్ అని ఇప్పుడు చూడండి నువ్వు క్లీన్ యువర్ హ్యాండ్స్ అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నీ కళ్ళతో నువ్వు పాపం చేస్తున్నావా నీ చేతులతో పాపం చేస్తున్నావా కాళ్ళతో పాపం చేస్తున్నావా నీ ఫుడ్ లో పాపం చేస్తున్నావా కదా దేవుడు టొబాకోస్ డ్రింకింగ్స్ ఆ స్మోకింగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయమని దాంట్లో పాపం చేస్తున్నావా ఆ భార్య భర్తలు ఉన్నాక కూడా అక్రమం సంబంధాలు పెట్టుకుంటున్నావా ఆ వ్యభిచారంగా జీవిస్తున్నావా ఎట్లా జీవిస్తున్నావా కదా ఆయన అదే చెప్తున్నా క్లీన్ యోర్ హ్యాండ్స్ ఆయన సృష్టించిన ప్రతి ఒక్క ఆవిల ద్వారా నువ్వేమైనా పాపం చేస్తున్నావా కదా నేడు యోబు విషయంలో యోబులో ఆ వచనంలా ఆ ఏమంటారు నీ కనులకు నిబంధన చేసుకోవాలంటాడు మరి కనులకు నిబంధ చేసినాక పాపంలో నువ్వు ఎట్లా పాడతావు కదా దేవుడు అదే చెప్పిండు నువ్వు క్లీన్ యువర్ హ్యాండ్స్ అన్నప్పుడు ప్రతిదీ నువ్వు క్లీనప్ చేసేసుకోవాలా మళ్ళా ఆ తప్పు చేయొద్దు నువ్వు ఆ తప్పు చేస్తే ఇంకా ఆయన క్షమించడు ఎందుకంటే ఆయన క్షమించి క్షమించు ఎన్ని ఇయర్స్ ఆయన క్షమించుకుంటూ వస్తానే ఉన్నాడు దేవుని యొక్క వాక్యం తెలుసు బోధించడము తెలుసు ప్రార్థన జీవితం తెలుసు అన్ని తెలిసి తప్పు చేస్తే ఆయన ఎట్లా దేవుడు అనుకుంటారు కదా దేవుడు క్షమిస్తారని కానీ ఆయన అవకాశం ఇచ్చాడు క్షమాపణకి కూడా ఆయన క్షమించినాక కూడా నువ్వు కన్నికరాన్ని పోగొట్టుకుంటే ఎట్లా ఆయన కృపలో నిలిచి ఉండాలి కదా నువ్వు కృపనే పోగొట్టుకో కృప నిలిచి ఉండాలంటే కన్నికరంలా అంటే అయ్యో పాపము అని దేవుడు క్షమించి అట్లా వచ్చినాక కూడా నువ్వు తప్పిదమ్ము చేస్తున్నావంటే ఆయన వదిలేస్తాడు దృష్టికి అప్పుడు వాళ్ళు ఎంత ప్రార్థించిన సైతనప్పు అంటే వినదు సైతన్ కదా ఇది డబుల్ మైండెడ్ థాట్స్ అనమాట ఇవి కదా వాళ్ళు సరెండర్ చేసుకుంటారు దేవాన్ని నీ తప్పిదము చేయను ఇక మీదట నుంచి నేను మంచిగా ఉంటావు ప్రభావ నీ వాకుని అనుసరించి నేను నచ్చుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకుంటారు నెక్స్ట్ మూమెంట్ తప్పు చేశారు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఫస్ట్ మీ హ్యాండ్స్ ని క్లీన్ అప్ చేసుకోండి నీ ప్రతి పాపంని ఒప్పుకో ఇక్క మీదటను ఆ తప్పు పనిని ఆ వెభిజ స్త్రీ కదా దేవుని తప్పుబడమని వాళ్ళు వెతుకుతుంటారు కాసేపు పరిశ్రమలు ఆ టైంలో వేషశ్రీ వచ్చింది అక్కడ దేవుడు కదా మీలో ఎవరైతే పాపం చేయలేదో ర్యాలీ విసిరండి అని అక్కడ ఆమెను దేవుడు ఆమె క్షమించినాడు కదా క్షమించినాక ఆ స్త్రీ ఆ మళ్ళా తప్పు చేయలే అతలేని మరియా అసలు తప్పు చేయకుండా ఎప్పుడైతే దేవుడు ఆమెను క్షమించినడో ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే దేవుడు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె తప్పు దములు చేయలే అందుకే కీర్తించబడుతుంది బైబుల్ అంతటలా ఆమె పేరు కదా వ్యభిచారం నుంచి విడుదల పొందింది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న వ్యభిచారం అంటే ఒకటే కాదు నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది వ్యభిచారమే ఇంకా నువ్వేదైతే ఇష్టపడుతున్నావో దేవుని కంటే ఎక్కువ నువ్వు తిండిని ఇష్టపడుతున్నావా నీలో అది విగ్రహం అయిపోతుంది నువ్వు ఇష్టపడుతున్నావా అది కూడా నీకు వ్యభిచారమే అది కూడా నీకు ఇమేజే దేవడే మనను భూమి అంతేకాని ఆకాశం అంతే కానీ నీళ్ళ క్రిందనే కానీ మనము ఎక్సోడస్ ట్వంటీలో చూసుకుంటే ఆయన అక్కడ మంచిగా వివరించిన దేవుడు ఆయన చెప్తాడు అసలు లోపడద్దు వాటికి అని అంత క్లియర్ గా ఉంటది ఎక్సోడస్ చాప్టర్ లో నేను చదివినప్పుడు నాకు అనిపించింది చాలా సార్లు కూడా ఆ వాక్యల్ని ధ్యానించినప్పుడు నాకు అనిపించింది దేవుడు ఎంత మంచిగా చెప్తున్నాడు ఎంత మంచి చెప్పే దేవుడు ఎక్కడైనా ఉన్నారా అని ఎందుకంటే తెలియని ఏజ్ లా నేను ఆ వాక్యలు నేర్చుకున్నాను తెలియని ఏ ఆ వాక్యం నేర్చుకున్నా దేవుడు మంచిగా మాట్లాడండు ఒక విధానం అనేది ఆయన అని మంచిగా చెప్పింది దేవుడు ఎట్లా అంటే ఆ యొక్క ఎపిసోడస్ ట్వంటీ లో ఆ వచనంలో ఆయన చెప్తుండడు యూ షెల్ హ్యావ్ నో అదర్ గాడ్ బిఫోర్ మీ అంటాడు యూ షల్ నాట్ మేక్ ఎనీ ఐడిల్స్ టు వర్షిప్ యూ షల్ నాట్ టేక్ ద లాడ్ నేమ్ ఇన్ వే రిమెంబర్ ద సాబర్ అండ్ కీప్ ఇట్ హోలీ హానీ ఫాదర్ అండ్ మదర్ అండ్ యూ షల్ నాట్ కిల్ యూ షెల్ నాట్ కమిట్ అడల్టరీస్ you shall not steal you shall not bear false witness against your neighbor's wife ivanni cheppindi devudu ee 10 aagnalu evaru paartisthali rane se chivari kai em chesarante tooi ichchundu ninivallani poruvallani preminchamanalo complete hearted complete mind soul ani stutinchamanu cheppindi poona manasu toti poona atma toti poona shaktitho ani stutinchi aaradhinchamanalo ivi evaru paartisthanadi kaalamla kada devuni bidalu ante unnaro పన్యులకు కూడా అంతే ఉంది డిఫరెన్స్ ఏం లేదు మనం సాక్ష్యంగా నిలబడాలా దుస్టుని ఎదిరించాలా అనంటే మనలో ఉన్న ప్రవక్తన ఎట్లా ఉంది బిహేవియర్ ఎవ్రీథింగ్ ఇది చెకప్ చేసుకోవాలన్నమాట అందుకే అని అంటున్నా డ్రాన్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రాన్ ఇయర్ టు యూ క్లీన్ యువర్ హ్యాండ్స్ సిన్యూర్ అండ్ ప్యూరిటీ యువర్ హార్ట్ యువర్ డబుల్ మైండెడ్ నీ డబుల్ మైండెడ్ ఏదైతే ఉందో అది తీసేసేయి ఒక్కటే మైండ్ పెట్టుకోవాలా అది స్టాండప్ గా ఉంటాం దేవుని యొక్క వచ్చేంత వరకు కదా మనం అనుకుంటాము ఆ దే నేను మంచిగానే ఉన్నాను కదా చున్నికే బయట అందరూ చూస్తారు ఆ పాలైన వ్యక్తి ఈమె మంచిదే కదా ఈయన మంచి కదా అని బయట రూపము చూస్తారు కానీ హృదయాన్ని ఎవరు లక్ష్య పెడతారు యేజప్రభు మాత్రమే కదా చాలా మంది ఆ మంచి ఉంది వీళ్ళ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి ఈయన బిహేవియర్ బాగుంది ఈయనతో ఫ్రెండ్షిప్ చేసుకో పైన పైన నేను నువ్వు కానీ ఇన్నర్ హార్ట్ ని ఎవరు చూస్తున్నారు వాళ్ళ ఉన్న మనసుని ఎవరు చూస్తున్నారు ఎవరు చూడరు అందుకే దేవుడు ఏమంటాడంటే మనిషి రూపాన్ని లక్ష్య పెట్టొద్దు పైన ఉన్న రూపాన్ని నువ్వు అస్సలు నువ్వు చూడొద్దు నువ్వు ఎవరితో మాట్లాడినా ఏ వ్యక్తితో మాట్లాడినా వాళ్ళ మనసుని నువ్వు గమనించు అది నీకు ఇవ్వాలంటే గిఫ్ట్ దేవుడే ఇవ్వాలి ఒక ఆత్మని నువ్వు అర్థం చేసుకోవాలంటే ఒక మనసుని నువ్వు అర్థం చేసుకోవాలంటే అది దేవుడే అసడు గిఫ్ట్ నువ్వు ఎప్పుడూ దేవుని దగ్గరకు వచ్చి సరౌండెడ్ అయినప్పుడు అది దేవుడు చెప్తున్నాడు కదా ఎంత ఇలాంటి వాక్యాలు దేవుడు మనకి ఉంటాడు ఎందుకు అంటే ఆయనని హత్తుకోవడానికి ఆయన లోకంలో మనల్ని ఎందుకు పెట్టినడు అంటే మనమేం స్పెషల్ కాదు కదా ప్రతి వారికి సువాత అందబడడానికి ఆయనను ఏర్పరచుకున్నాడు ఎంతో అందులో కొంతమంది మిగిలిపోయినారు పరిశుద్ధతలో అందులో మనం ఉన్నామా చెక్ చేసుకోవాలి కదా చూడండి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చినాక మనం ఎట్లా ఉండాలంట తగ్గింపు జీవితం కలిగి ఉండాలంట చూడండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ప్రభు దృష్టికి ఎవరు తగ్గించుకుంటున్నారు ఎవరు తగ్గించుకుంటారు ఎందుకంటే అందరు లోకరీతగానే ఆలోచన చేస్తున్నారు నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు నేను పాపిని నన్ను క్షమించుతండి అని ప్లేస్ లో కొంతమంది యాక్సెప్ట్ చేయరు పాపాన్ని నేను ఏడా పాపం చేసినా కరెక్ట్ గానే ఉంటున్నాను కదా అని అంటారు నేను విన్నా ఇది అయితే నేను వాళ్ళకు ఒకటే సమాధానం చెప్పిన నాకు ఎవరైతే అడిగినారో నా ఫ్రెండ్స్ లో వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్పినా మీరు పాపక్షేమ పని ఒప్పుకుంటలేరంటే మీరు దేవునికి కరెక్ట్ గా లేరేమో ఒకసారి చెక్ చేసుకోండి అని ఎందుకంటే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ నీళ్ళు ఉంటే ప్రతి పాపాన్ని ఒప్పపీస్తాడు ఆయనే ఏసు ప్రతి పాపాన్ని ఒప్పపీచ్చిన తర్వాతకే ఆయనే మన హృదయంలోకి మన మనసులో ఇంకా మన సోల్లో ఆయన ఉండిపోతాడు మన ఆత్మలో ఇంకా మళ్ళా మన పాపం చేసినామంటే ఇమీడియట్ గా ఇంకా అట్లా అందుకే చెప్తున్నాను కదా ఆయన అదే అంటున్నాడు అక్కడ తగ్గించుకునే జీవితము ఎందుకంటే మా ఫ్రెండ్ అంటది మా నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు పాపక్షేమ చేయాలా బల బల్లను పాలు పొందాలి అనంటే నువ్వు ఎట్లా బల అంటే అడ అడి నేను తీసుకుంటా తినేస్తాను దేవుడు ఏమైనా ట్వెల్వ్ మెంబర్స్ డిసాబుల్ కి చెప్పాడు పాపక్షేమ ప్రశ్న నాకు వేసింది ఆమె నువ్వు చెప్పిన ప్రశ్నకి నేను యాక్సెప్ట్ చేయను దేవుని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన ఎందుకోసం సెలవ మరణం పోయి పొందినడు అది నువ్వు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేనికోసం అయినా సెలవు మరణం పొందిడు ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్పని నేను ఆ ప్రశ్న ఆమె కేసిన దేవాని ఘోర నన్ను క్షమించి ప్రభా అని ప్రార్థన చేయాల్సింది పోయి నేనేం తప్పిదం చేసిన కరెక్ట్ గానే ఉంటున్నాగా అది అక్కడనే దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి నేను పాపం చేయలే ప్రభ నేను నాయంగా ప్రభా నేను ఇట్లుంటున్న ప్రభ నువ్వు నాయంగా నార్మల్ గా చూసుకుంటే ఎక్కడ లోకంలో నువ్వు చూసుకుంటే పది మందికి నువ్వు నాయంగా కరెక్ట్ గా నమ్మకంగా నువ్వు జీవిస్తున్నవేమో కానీ దేవుని దృష్టికి నువ్వు కనిపిస్తున్నావు నువ్వే కానీ నేనే కానీ ఎవరే కానీ కదా అందుకే ఆయన అంటున్నావు ప్రభుత్వ దృష్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటున్నా అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నావు అని అంటున్నాను ఆ ప్రశ్న వేసేసరికి నేను అన్నాను దేవుడు ట్వెల్వ్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ కి దేవుడు జ్ఞాపకం మెమరీ చేసుకోమన్నప్పుడు వాళ్ళు ఏం మెమరీ చేసుకున్నారు అని ఆమె నన్ను అడుగుతుంది నేనైనా ఫస్ట్ నువ్వు వాక్యం ధ్యానించినాక నన్ను అడుగు అప్పుడు నేను చెప్తాను నాకు తెలిసిన మటుకు అని నేను చెప్పినాను నేనైతే మా దగ్గర బల్లెల పాలు పొందితే గాని ఎవరైతే బ్రదర్స్ బళ్ళ విరుస్తున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళైతేనే ఇడుస్తారు ఒకటి ఎందుకంటే వాళ్ళు ఆ దినంలా దేవున్ సన్నిధిలో అంత ప్రార్థనలు ఉంటారు వాళ్ళు కనీసం త్రీ అవర్స్ అనే ప్రార్థనలు ఉన్న తర్వాత వాళ్ళ బల్లను ముట్టుకోవడానికి వస్తారు వాళ్ళు విరుస్తారు వాళ్ళని పాపక్షేమను ఒప్పుకోవడానికి మాకు అందరికీ హెచ్చరిస్తారు మేము ఒప్పుకుంటాం ప్రతి పాపని అట్లా మేము బలలో పాలు పొందుతాము ఎందుకంటే ఆ టైంలో మేము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం అవును ప్రభా ఈ దినంలో మేము ఈ ఈ పాపము చేసము మేము ఇట్లా చేస్తున్నాం ఈ వారమంతా మా తప్పులు ఇవి మా నెల మొత్తం ఇట్లుందని ప్రతి పాపని ఆయన సరిధులు ఒప్పుకొని ఆ బలని యోగ్యతగా పాలు పొందమన్నారు దేవుడు మళ్ళీ యోగ్యతగా నువ్వు పాలు పొందాలంటే నీలో ఉన్న ప్రతి పాపం ఒప్పుకున్న తర్వాతనే కదా ఆయన క్షమించిన తర్వాత కదా బలని ముట్టుకుంటావు అని నేను ఆమెకు చెప్పిన వివరించినను వివరించినాక అంత చెప్పినాక అప్పుడు ఆమె రియలైజ్ అయింది మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి అడిగింది నేనైనా నువ్వే ఆలోచన చేసుకో నేను చెప్పినంతవరకు నేను చెప్పినాను నిజంగా నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటా లేవంటే దుష్టునికి చోటు అని చెప్పేసిన చూడండి అందుకే అక్కడ తగ్గింపు జీవితం లేదు పుట్టికతో నుంచే పాపంతో పుట్టిన మన రక్తం అంతా పాపంతో ఉంది ఆ పాపమైన రక్తాన్ని దేవుడు కడిగి వేసి పరిశుద్ధపరిచి మంచిగా మనల్ని ఒక అమూల్యంగా తయారు చేసినాడు దేవుడు ఒక పేరు అనేది ఆయన మనకి ఇచ్చిన దేవుడు ఎంత లోబడి జీవించాలి ఆయనకి కదా అందుకే ఆయన అంటున్నాడు మిమ్మల్ని మీరు తగ్గించుకోమంటున్నాడు ప్రభు దృష్టి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అప్పుడు ఆయన మిమ్మల్ని నెచ్చించునట్టు అప్పుడు నువ్వు ఎక్కడ అడుగుపెట్టు ప్రతి దృష్టి పారిపోతాడు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా అక్కడున్న సైతం పారిపోతే అక్కడ నీకు విజయము నువ్వు జాబ్కి వెళ్తున్నావా అక్కడ నువ్వు అడుగుపెట్టు ప్రతి దృష్టి పారిపోతే అక్కడ నీకు విజయము కదా నువ్వు జాబ్కి వెళ్తున్నావా అక్కడ అడుగుపెట్టు అక్కడ విజయమే నువ్వు ఎక్కడ పో స్కూల్ కి పో కాలేజెస్ కి పో డ్యూటీస్ కి వెళ్ళు ఇంకా బస్ లో నువ్వు ట్రావెల్ చేయొచ్చు ట్రైన్ లో ట్రావెల్ చేయొచ్చు నువ్వు పో నువ్వు ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి దేవుని యొక్క సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన నేను అన్ని చోట్ల హెచ్చింపజేస్తాడు ఎట్లా నీ బిహేవియర్ ని బట్టి నీ క్యారెక్టర్ ని బట్టి ఎవ్రీథింగ్ అప్పుడు అంటారు రేపు అలాని అక్క ఈ అక్క ఇంత మంచి చేస్తుంది అక్క చాలా మంచిది అని అంటే దేవునికి మహిమనే కదా అయ్యో ఈ బ్రదర్ ఈ పని చేస్తుంది ఎంత మంచోడైతే ఇంత హెల్ప్ చేస్తాడు ఈ బ్రదర్ అని అన్నప్పుడు ఒక మంచి అని పేరు వస్తుందంటే మంచితనం ఎవరిది ఏ సుప్రభుదే ఆయనకే మహిమ అందుకే అక్కడ నువ్వు హెచ్చింపబడుతున్నావు పది మంది నోట్ల నుంచి ను ఒక మంచి పేరు పొందుకుంటున్నావంటే అది దేవునికి మహిమకరమే ఒక హెచ్చింపు అని దేవుడు నీకు ఇచ్చిండు ఒక టెస్ట్ మనీ అది నీకు దేవుడు కాబట్టి మహిమకరమే ఎప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలా అంటే దేవుని దృష్టికి మనం ఎట్లుండాలంట తగ్గింపు జీవితం కలిగి ఉంటేనే అప్పుడు నువ్వు ఎక్కడ పోయినా హెచ్చింపబడతావు అక్కడ విజయమే ఇంకా అట్లా అందుకే దేవుడు ఇవన్నీ మనకు ఈచ్ ఆఫ్ ది పాయింట్ అనే నేర్పించుకుంటూ వస్తాడు ఎప్పుడు నేర్పించుకుంటూ వస్తాడు అంటే వెన్ ఎవర్ యుర్ డ్రా నియర్ టు గాడ్ నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో ఆయన నీకు ఇవన్నీ నేర్పిస్తాడు దగ్గరికి రావడం అంటే ఎట్లా హ్యుమానిటీ అండ్ సరౌండెడ్ గాడ్స్ విల్ నువ్వు ప్రతిదీ నీకున్న హ్యుమానిటీ ఏదైతే ఉందో నీలో ఉన్న ప్రతిదీ దేవునికి నువ్వు లొంగిపోవడము సరౌండెడ్ అయిపోతేనే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు మంచి పనులు ఆత్మ అనుసారంగా నడుచుకోగలుగుతావు పైన వాటిని చూడగలుగుతాము పైన వాటిని వెతకగలుగుతాము ఎప్పుడంటే ఇది ఫస్ట్ ఇది మనకు ఉండాలా దేవుని దృష్టి కంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అప్పుడు మనం వెచ్చింపబడతాము కదా రోమ ట్వెల్త్ చాప్టర్ వన్ అండ్ టూ చూసుకుంటే కాబట్టి సహోదరులార పరిశుద్ధాత్మను దేవుణ్ణి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నది దేవుడు వాసమును బట్టి మిమ్మల్ని బ్రతిములాడుకొనిచున్నాడు ఇప్పుడు సేవ మీకు యుక్తమై ఉన్నది చూడండి ఇక్కడ ఎంత మంచి చెప్తున్నాడు దేవుడు అంటే డబుల్ మైండెడ్ ఉన్న వాళ్ళు ఏదైనా డబుల్ థాట్స్ ఉంటాయి కదా అందులోకించి నువ్వు ఒక్కటే చేసుకో రెండు పడవుల కాలి పట్టు నువ్వు అట్లనే నువ్వు డబుల్ మైండెడ్గా ఆలోచన చేస్తా అట్లానే ఉంటుంది అందుకే దేవుడు ఏమంటున్నారు శరీరాన్ని వదిలేసుకోమంటుంది ప్రతిదీ అంటే శరీర వేచాలు ఉంటాయి కదా ఆ ఏమంటారు ఫిజికల్ డిజైర్స్ ఇవన్నీ నువ్వు డిలీట్ చేసుకోవాలి నీ లైఫ్ లో నుంచి ఫిజికల్ డిజైర్స్ దేవునికి అస్సలు నచ్చదు కదా అందుకే ఆయన మన శరీరం సమస్తం ఆయనకు ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటదని చెప్పిన నేను ఎట్లా గుర్తుపట్టినాను దేవుడు అది జ్ఞానం ఇచ్చినాడు ఎట్లా లాజర్ ధనవంతుడు విషయంలో కదా ద రిచ్ మ్యాన్ అండ్ పోర్ లాజర్ అక్కడ చూడండి ధనవంతుడు సమస్తం సంపాదించుకున్నాడు ఆస్తి పాసులు రాజు అన్ని ఎవ్రీథింగ్ నిన్న ప్రాణము ఉన్నంత వరకు ఆయన ఎంజాయ్ చేసిడు చనిపోయినాక ఆయన రిచ్ మ్యాన్ ఆ ధనవంతుడు అప్పుడైనా రియలైజ్ అయినాడు ఎక్కడా అక్కడ ఆయన శరీరము లోకంలో మట్టిలా కలిసిపోయింది కానీ ఆయనకి ఆత్మీయమైన శరీరం ఉంటుంది కదా అదేముంది నరకంలో అయిపోయింది నరకానికి పోయినాక దేవుని అడుగుతా దేవారి లాజతో చిటిక కొంచెం నీళ్ళు తావు నా వాళ్ళకు సువాత అందించుకుంటాడు అప్పుడు దేవుడు ఏమంటారు నువ్వు చనిపోయిన వారి నువ్వు తిరిగి చెప్తే వాళ్ళు వింటారా అప్పుడు దయం అని పారిపోరా అక్కడ మనం అర్థం చేసుకోలేదు అక్కడనే పాయింట్ ఉంది ఆత్మకి కూడా ఒక శరీరం ఉంటుందని అందుకే మహిమ శరీరంగా అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ధరించుకొని దివారతులు ధానించిన ధన్యుడు కాబట్టి ఆయన అట్లాంటి పర్సన్స్ మాత్రమే ఎట్లాంటి సమస్తము మార్చబడతారు వాళ్ళ బ్రతుక్కున్నప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్నప్పుడే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మస్వరూపిలాగా మారిపోతుంటారు వాళ్ళు వాళ్ళు దుష్టంతో చాలా ఎట్లాంటి పవర్ఫుల్ అయిన సాహితాలతోటి కూడా వాళ్ళు యుద్ధం చేస్తుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మహిమ శరీరంగా మార్చబడారు కాబట్టి దుష్టుడు వాణ్ణి వదలడు ఎందుకు వెంబడబడతాడంటే దేవుడు ఇచ్చిన జీవ కిరీటాన్ని లాక్కోవాలని చూస్తుంటాడు దుష్టుడు కానీ ఏ పర్సన్ అయితే మహిమ శరీరంగా మార్చబడతానో వాళ్ళ అవకాశం ఇవ్వరు యుద్ధంలో ఉంటారు కదా అందుకని అట్లా అందుకే దేవుడు ఏమంటున్నంటే మీరు సజీవ యాగంలో మీ శరీరంలో ఆయనకి సమర్పించుకొని అంటున్నాం అప్పుడు ఆయన వాచలం కలిగిన దేవుడు ఏం చూస్తుండే చూడండి ఎంత మంచి దేవుడైతే బ్రతులాడుకుంటున్నాను అంటున్నాను రిక్వెస్టింగ్ చేస్తున్నాం బ్రతిమిలాడుకోవడము కదా ఎంత కన్సీవ్ ఎంత ప్రేమగా ఎంత బ్రతిమిలాడుకోమని చెప్తున్నాడు దేవుడు కదా మనము ప్రతి విషయంలో అని యాకబో చెప్తున్నాడు అంటే ఆయన ఆ ఇప్పుడు ఈ కాలంలో తిరిగి వాక్యం మనకు మనం బ్రతుకులాడుకోవాలా దేవుని సన్నిధిలా మా శరీరంలో ఏ ఉన్న ప్రతి ఆయుసకరం అంతా పోవాలంటే శరీరాన్ని ఆయన సమర్పించుకోవాలా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎనిపోయిన సువాసనలాగానే సన్నిధికి నువ్వు చేర్చబడాలా అప్పుడే యాగముగా చేయబడతావు అంటే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ప్రతిది సాక్రిఫైస్ చేసుకోవాలా నువ్వు వరకు నీ మైండ్ డబుల్ మైండెడ్ గానే ఉంటది నువ్వు కంప్లీట్ గా సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత చూడండి అప్పుడు మీరు ఎట్లా తయారవుతారో సమర్పించుకున్నాక దేవుని యొక్క వాసల్యం మణి మీద వచ్చినాక అప్పుడు ఎట్లా సేవకు యుద్ధం లాగా తయారవుతావు కదా చూడండి ఎయిత్ వస్తు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక యుక్తమైన అనుకూలమైన సంపూర్ణమై దేవుని చిత్త పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మార్చు మీ మనసు మారి నూతన మగుట రూపాంతరము పొందుదురు చూసారా అంటే ఈ లోక మర్యాదలన్నిటి మనం ఏం చేసుకోవాలా వదిలేసుకోవాలా మనకి ఏదైతే యూటిలైజ్ అవుతుందో మన లైఫ్ లో ఏదైతే మనకు చాలా యూజ్ఫుల్ ఉందో అది మనం పట్టుకోవాలా మనకి యూస్ఫుల్ ఏంటిది హెవెన్ కదా మనం దేవుని పట్టుకోవాలా అందుకే ఆయన ఏమంటున్నంటే లోక మర్యాదలని అనుసరింపక యుక్తమైన వాటిని తీసుకోమంటున్నారు కాబట్టి చూస్ గుడ్ వన్ నరకం ఉంది హెవెన్ ఉంది కదా అందరు హెవెన్ కి పోవాలని అనుకుంటారు కానీ మన థాట్సే కానీ మన బిహేవియరే కానీ క్యారెక్టర్సే కానీ ద వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీడే ప్రతి దినము మనం ఎట్లా జీవిస్తున్నాము సమస్తము దేవుని యొక్క దూతలు రాసుకుంటుంటే కదా నేను ఒక ఏంజిల్ కోసం విన్నాను ఆ ఏంజిల్ కి మొత్తం ఐసే ఐస్ ఉంటాయి ఆ ఏంజిల్ కి ఆ ఏంజిల్ అంట ప్రతి మనిషి దగ్గర ఎవరు ఎవరైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరిది ట్వంటీ ఫోర్ అవర్స్ మన వైపే ఉంటాయంట కళ్ళు ఒక్కొక్క ఐ ఏంజిల్ చూసి ప్రతిదీ లెక్క రాసుకుంటూనే ఉంటదంట రాసుకుంటూనే ఉంటదంట పని అది దర్క్ దేవుడు దానికి ఇచ్చిన వర్క్ అదే అన్ని ఐస్ అంటే ఫోర్టీన్ అన్ని ఐస్ ఆ ఏంజిల్ కుంటే ఆ ఏంజిల్ ఆ యొక్క దూత ఈ లోకంలో ఎవరెవరు ఎట్లా జీవిస్తున్నారో వీళ్ళ పాప మీందో వీళ్ళ మంచితనంగా ఉన్నారా చెడ్డతనంగా ఉన్నారా వీళ్ళు ఎట్లా ఉన్నారా ఇవన్నీ అంట ఆ ఒక్క ఎంజ్ రాసుకుంటదంట ఇది నేను చదివినాను వర్డింగ్స్ చదివినా కానీ నేను రెఫరెన్స్ చదవలేదు సో నాకు అనిపించింది ఆ ఇట్లా దూత ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నా దగ్గర ఆ దూత నిలబడ్డది ఆ దూత నేనేమేం చేస్తున్నా నా రాసుకుంటది అప్పుడు నాకు కొంచెం భయం వేసింది అయ్యో ప్రభా మేము దినమంత ఎట్లా ఉంటున్నాం ప్రభా అని కొనుక్కోలేసాలు చంద్రశేఖర వాక్యాలు చెప్తుంటే నాకు భయమేస్తుంటది ఒకటి మెయిన్ గా నేను థాట్స్ తోటి దేవుడు మాట్లాడతాడు కదా నేను అక్కడ భయపడ్డా అయ్యో థాట్స్ ఎలాంటి ఎందుకంటే హృదయంలో ఉన్న ప్రతి థాట్స్ అక్కడ లెక్క చేయబడుతుంది నువ్వు ఫిజికల్ బాడీ ఇక్కడ ఈ లోకంలో ఫిజికల్ బాడీతో ఈ లోకం పనులు చేసుకుంటున్నావు అది వేరు కానీ నువ్వు ఆత్మీమైన ప్రపంచంలో నువ్వు ఆత్మలో శరీరం ఏదైతే ఉందో ఆత్మకు సంబంధించిన శరీరం ఏదైతే ఉందో వాటిని అక్కడ నీకు అర్థమవుతుంది ను కళలో చూసుకుంటున్న ప్రతిది. అది నీ ఆత్మీయమైన శరీరమే అని అనిపిస్తుంది నాకైతే కాబట్టి నాకు అప్పుడు రియలైజ్ అయినా అవును ప్రభు అని చూడండి మన ప్రతి థాట్స్ రాయబడతాయి ఒక బుక్స్లలో అంటే ఒక్క పర్సన్ కోసం ఎన్ని బుక్స్ రాయబడ్డాయో లెక్క చేసుకోండి ఇంకా మీరే మనం ప్రశ్న వేసుకోవాలి నా కోసం ఎన్ని లెక్కలు ఉన్నాయని నీ కోసం ఎన్ని లెక్కలు ఉన్నాయో మనం మనమే ప్రశ్న వేసుకోవాలి అందుకే ఆయన చెప్తాను సజీవ యాగంగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటానంట మనం ఆయనే బ్రతులు ఆడుకోమని చున్నాడు ప్రతి విషయంలో అప్పుడే నువ్వు సేవకులాగా యుక్తమైన వాటిని నువ్వు చూజ్ చేసుకోవాలా కదా ఇక్కడ అదే అంటున్నాడు ఆయన సంపూర్ణమైన దేవుడు చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునుడు ఇప్పుడు చూడండి దేవుని యొక్క చిత్తం ఏమైతే ఉందో మీరు పరీక్ష చేసుకొని తెలుసుకోవాలి ప్రతి విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు విశ్వాసంలో పరీక్ష పెడుతున్నాడు కదా ఆ విశ్వాసంలో నువ్వు ఎట్లా ఉన్నావో పరీక్షించుకోవాలి అది దేవుడే పెడుతుంది కా పరీక్ష ఆ పరీక్షలో నువ్వు విజయం పొద్దుతున్నావా ఎట్లుంటున్నావా అక్కడ నీది నీకే అర్థమవుతుంది ఇప్పుడు ఆయనని నువ్వు తెలుసుకోవాలి దేవుని యొక్క చిత్తం ఏంటిదో అది నువ్వు కనుగొనాక ఆయన సన్నద్ధికి వచ్చినాక అప్పుడు నువ్వు నువ్వు మార్గం పొంది నూతనగా మార్చబడుతు కదా నీ రూపాంతరం పొందుతుంటావు కదా అప్పుడు నీకు అర్థమవుతుంటుంది ఈచ్ ఆఫ్ ది పాయింట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ వన్ కదా అట్లా ది ప్రాబ్లమ్స్ థర్డ్ చాప్టర్ ఫిఫ్త్ హర్స్ లో కూడా చూసుకుంటే మీ సబ్బుద్ధిని ఆదరం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవయ్యందు నమ్మకం ఉంచుము అని అంటున్నాడు ఇన్ ద లాట్ విత్ ఆల్ థైనీ హార్ట్స్ అండ్ లీడ్ నాట్ onto uh, thy own understanding nee swanta tanapula mida nadavaku don't stand up on your own thoughts nee swanta tanapula painu nilapadaddu ani vakyam cheppabadtadu nee tanapulu nee samastamu anni devunki hand over cheyala appudu aina tanapula chetan ninnu nadpisadu adanamata endukante manamu mana swanta tanapula paina aadharapadam endukante double minded kada two minds untai andike uh, devudu kavali ani antaru kani lokani aashisthuntaru నాకు దేవుడు కావాలంటారు లోకంలో పనులు చేస్తుంటారు అన్ని చెడ్డ పనులే మంచి పనులు వాళ్ళ కనిపిస్తా నేను మంచి పని చేస్తున్నా అది నీ దృష్టికి నీకు మంచితనంగానే ఉంది కానీ దేవుని దృష్టికి అది ఎట్లా తెలవాలి కదా మనకి మనం అనుకుంటున్నాం నేను మంచిగానే జీవిస్తాను మంచిగానే ఉంటున్నా కదా నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు నీ థాట్స్ సమస్తం ఎవ్రీథింగ్ ఎట్లా ఉంటుందంటే దేవుని ఉంటాయి కానీ ఇక్కడ నువ్వు సబ్బుద్ధి ఆధారం చేసుకున్న తర్వాత నీ ఎవ్రీ థాట్స్ ఎట్లా ఉంటాయి కదా అది దేవునికి అర్థగల మనం అనుకుంటాము నేను సమస్తం దేవుని పైన ఆదరపడుతున్నావు కదా అని ఆయన ఏమంటున్నావు కాబట్టి దేవునికి లోబడుడి అపవాదని ఎదురించుడి అని అంటున్నావు నువ్వు దేవునికి ఎట్లా లోబడతావు ఆయన చోటు ఇస్తేనే కదా నువ్వు లోబడతావు ఆయన నువ్వు చోటు ఇవ్వండి ఎట్లా లోబడతావు ఆయన అదే అంటారు కదా ఆయన కమెంట్స్ ని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆయన కమెంట్స్ ని ఎప్పుడైతే మనం లోపడతామో అప్పుడు ఆ దృష్టి నీ థాట్స్ ఎవ్రీథింగ్ నీ సొంత తలంపులతో నువ్వు నడుచుకుంటూ పోతావు కదా నన్ను ఎవ్వరు చూస్తున్నారులే నేను పాపం చూసిపోయా నువ్వు చీకట్లే చేసే ప్రతి పాపము ఆయన సన్నిధులు లెక్క చేపడుతుంది భార్యను మోసం చేస్తున్నావా భర్తను మోసం చేస్తున్నావా పిల్లల్ని మోసం చేస్తున్నావా తల్లిదండ్రులను మోసం చేస్తున్నావా అక్కజలను మోసం చేస్తున్నావా అన్నదమ్ములను మోసం చేస్తున్నావా కదా లోకంలో ఎట్లా ఉంటుందంటే అత్త మామలు అందరూ ఉంటారు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఎట్లా ఉంటారంటే అత్త కోడలు మొదల గొడవలు ఇవన్నీ ఎట్లా వస్తాయి థాట్స్ టూ టూ మైండెడ్స్ వాళ్ళు దేవుని పైన ఎట్లా ఆదరపడుతున్నారు కాదు కదా అట్లా ఎందుకంటే వాళ్ళ థాట్స్ వాళ్ళ సమస్తము వీళ్ళు ఎట్లంటే సబ్బుద్ధిని చేసుకున్న వాళ్ళు ఆలోచనలు ఉంటాయి వాళ్ళకు అందుకే నాకంటే ఎక్కువ నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు దేవుడు ఎందుకంటే ఆయనే నిన్ను నన్ను అందరినీ ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్న దేవుడు ఒక ప్రథమ ఫ్రూట్ గా ఆయన నిన్ను నన్ను పెట్టినాడు అంత ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివింగ్ టు అర్జ్ ఓన్లీ దేవుడు ఏం చేసినట్లే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనే మనకి ఇచ్చినాడు కదా ఆయనే అంత గొప్ప దేవుడు పర్లోక రాజ్యాన్ని కొద్దిలేసుకొని ఈ పాపమైన లోకానికి వచ్చి సిల్వ మరణం పొంది మనకు ఒక ప్రథమ ఫ్రూట్ లాగా మనలేని చూజ్ చేసుకున్న దేవుడికి మనం ఎట్లా జీవిస్తున్నాం సబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నామా నీ హృదయంలో ఏవో ఎందు నమ్మకం ముంచుకొని ఉన్నావా కదా దేవుని అందు నీకు నమ్మకం ఉందని అంటున్నావు మళ్ళీ నువ్వు సబుద్ధి పైన ఆధారపడుతున్నావు అట్లా అయిపోయిందనమాట లోకం కదా భార్యలు ఏం చేస్తారు అంటే భర్తల సపోర్ట్ తీసుకుంటారు భర్తలు ఉన్నారు కదా ఎక్కడ పోయినా వీళ్ళు సపోర్ట్ గా ఉంటారు కదా అని అనుకుంటారు కానీ ఏం సపోర్ట్ ఉండదు భర్త అనుకుంటారు నాకు భార్య సపోర్ట్ గా ఉంది కదా అని భార్య సపోర్ట్ ఉండదు తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు సపోర్ట్ చేస్తారు కదా మాకు పెద్దగా అని బాగా అన్ని సంపాదించి పిల్లలకి ఇస్తారు ఉంటది మంచిగా ఈ చొద్ది పాయింట్ ప్రస ఈ లోకం కొరకు అయి ప్రసంగి రాసిన ఆయనే ఆ సలముడు ఎంత వివేచించి రాసినంటే అంత బాగుంటది ఆ ప్రసంగిలో చదువుతుంటే ప్రతిదీ కదా సూర్యునికి కొత్తది ఏది లేదు ప్రతి ఉంది ప్రతి నైట్స్ ఉంది అక్కడ ఉంటది నువ్వు అంతా సంపాదిస్తున్నావు ఆస్తి పాస్తులన్నీ సంపాదించి నీ కొడుకుకో నీ బిడకో పెళ్లి చేసి పంపిస్తు రేపటి దినంలో వాళ్ళు నిన్ను పెట్టుకుంటున్నారా తల్లిదండ్రులను ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులు అనాదాస్తుల పోయి బ్రతుకుతున్నారు కదా అంటే వీళ్ళు విశ్వాసం పెట్టుకున్నారు పిల్లలు రేపు పొద్దున నా పిల్లలు నాకు చూస్తున్నారు కదా అక్క జిల్లలు అనుకుంటారు నా భర్త చనిపోరు కదా నా పిల్లలు నాకు చూస్తున్నారు నా అక్కడ చూస్తారు నా చెల్లెని ఇట్లా అనుకుంటారు ఎవరో ఒకళ్ళు ఒకటి లోకంలో ప్రతి వాళ్ళకు ప్రతి సమస్య ఉంది కానీ వాళ్ళు ఏమనుకుంటారు దేవుడు ఉన్నాడు కదా అని అనుకుంటారు కానీ వాళ్ళు ఆధారపడేది అంత ఎట్లుంటది అంటే మనుషుల పైన ఉంటది అప్పుడు వాళ్ళు ఎవయ్యందు నమ్మకం ఎట్లా ఉంచుకున్నారు లేదా లేదు అక్కడ నమ్మకం నువ్వు నిజంగా సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకున్నాం కానీ నీకు దేవుని పైన ఎట్ల నమ్మకం వస్తుంది కాదు కదా నీకు నిజంగా నమ్మకం ఉండాలనంటే మనం దేవుణ్ణి అడగాల దేవా నాకు ఈ లోకంలో నువ్వు మందిని ఇచ్చినావు కానీ ఈ మనుషుల కంటే శ్రేష్టమైన వాడవు కాబట్టి నీ సాయం నేను అడుగుతున్న ప్రభు నువ్వు నాకు సాయపడు నేను నీ పైన ఆధారపడ నమ్మకం పెట్టుకున్న ప్రభు అంటే అప్పుడు ఆయనే సమాధానం ఇస్తాడు అట్లా అందుకే దేవుడు నీ కంప్లీట్ హార్టెడ్ గా దేవుని మాత్రం అడుగు ఎవరిని విశ్వసించద్దు ఈ లోకంలో ఎవరిని నమ్మాలన్నా ఈ కాలంలో అయితే మోసపోతాం ఆయన అదే అంటుండో నాకు దేవుడు గుణపాఠం నేర్పించినట్లే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వాక్యాలు ధ్యానిస్తుంటాను కదా నేను ఎప్పుడన్నా యోగు గ్రంథం చదివినప్పుడు ఏదైనా ఇర్మి చదివినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నాకు కీర్తనలు కూడా ఒక రోజు చదివినప్పుడు నాకైనా దేవుడు ఎట్లా మాట్లాడుతుంటాడంటే నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావా అయితే నేను పరీక్ష పెడుతున్నా ఈ విజయం వద్దుతున్నావు అనేలాగానే మాట్లాడుతుంటాను నాకు అనిపిస్తుంటది ఇదేంటి ప్రభు ఎట్లా అంటే జీవితంలో దేవుడు ప్రతిదీ మాట్లాడుతూ ఉంటాడు మనకి నువ్వు సంబోధించినప్పుడు ఒంటిరిగా ఉండు దేవుడు ఎంతగానో మాట్లాడతాడంటే అంతగానో మాట్లాడతాడు మనతోటి నేను అది అనుభవించిన కాబట్టి చెప్తున్నాను అట్లా ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడాలంటే ఆయన మీదనే మనం నమ్మకం పెట్టుకోవాలి ఇంకా ఈ లోకంలో ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు మొన్న రీసెంట్ గా రవి అన్న ఒక వీడియో పంపించింది మనకి యూట్యూబ్ లో హెల్ప్ చేయడానికి వెళ్తే వాళ్ళని చంపేస్తున్నారు అట్లా అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు కేవలం ఏసు ప్రభు మీదనే నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి చివ డేసస్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మనం ఉన్నాం దేవుని యొక్క రాకడికి దగ్గరలో మనం ఉన్నాం కాబట్టి మనం సమస్తము దేవునికి అపజెప్పుకొని నడుచుకోవాలి అప్పుడైతేనే మనము అన్నిట్లో విజయం పొందగలుగుతాము ఆయన సాయం అనుకుంటే ఆయన పరిస్థితితో మనము ముద్రింపబడతాం అనమాట అట్లా ఇంకా ఎందుకు దేవుడు మన దగ్గరలో మనము విజయం ఎట్లా పొందుతామంటే చూడండి నీ ప్రవక్తను అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను ప్రతిదీ ఎవ్రీథింగ్ నువ్వు నీ యొక్క సంధిల అన్ని ఒప్పుకున్న తర్వాతనే అప్పుడు నీ ప్రవక్తను అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయనే నీకున్న ప్రతిదీ ఏదైతే ఉందో అవన్నీ ఆయన ఈజీగా నీకు క్లీన్ అప్ చేసేస్తాడు ఎవ్రీథింగ్ ఎవ్రీ రూట్ అంటే ఇట్లా క్లియర్గా ఉంటుంది ఇంకా నీకు అన్ని సరాలేమైపోతాయి ప్రతిది నువ్వే కష్టంలో ఉన్నవో ఏ నష్టంలో ఉన్నవో ఏ బాధలు ఉన్నవో ఏ వేదనలు ఎంత దుఃఖంలో ఉన్నవో ఎట్లా ప్రతిది అవన్నిటి నుంచి నీకు విడుదల పొందుతావు ఎందుకు తెలుసా ఆ టైంలో ఏజు ప్రభు మన హృదయంలో వచ్చి మన ఆత్మలో ఉండిపోతుంది ఇంకా ఆయన సమస్తం నువ్వు అట్లా కదా శామ్స్ వన్ థర్టీ నైన్ చూడండి దేవనన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకున్నాము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకునము ఇక్కడ దేవుడు ఏమన్నాడు శరీరాన్ని సమర్పించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు ఆ దేవుని చిత్తం పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు నూతనంగా ఉన్నట్లు రూపాంతరము పొందుడి అన్నాడు అంటే దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకోమన్నాడు కదా మళ్ళీ పరీక్షించి తెలుసుకోమంటే అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడం దేవనన్ను పరిశోధించు నా హృదయమును తెలుసుకోనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలియజేయము అని అంటుందన్నమాట దావిదు దావిదు ఎందుకో ఈ ప్రశ్న దేవుని సన్నిధిలో అడిగిందంటే ఆయన తప్పిదమ్ము చేసిండు దేవుని యొక్క సన్నిధిలో అడిగిండు అంత అయిపోయింది ఎవ్రీథింగ్ అక్కడ మనకు తెలుసు దావిద్ స్టోరీ అంత తెలుసు అది వివరించడం అంత ఆ ఇంపార్టెంటే కానీ తెలిసిందే మళ్ళీ నేను చెప్పలేను ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కానీ ఆయన ఇక్కడ చూడండి దేవుని ఆయన మళ్ళీ ఏమంటుడు ప్రభా నన్ను పరీక్షించు అంటుండడు నా ఆలోచనలు ఏదో నేను తెలుసుకోవాలా అని అంటున్నాడు మీరు ఎప్పుడన్నా అడిగినారా దేవునికి అట్లా దేవుడు ఈ రోజు నుంచి నువ్వు నన్ను పరీక్షించు నా ఆలోచనలు ఎట్లు నేను ఎట్లా నడుచుకుంటున్నాను నా హృదయాన్ని నేను తెలుసుకోవాలి ప్రభా నువ్వు నన్ను నాకు పరీక్ష పెట్టు ఏ ఒక్క రోజున మనం అడిగినామా కదా ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు దావీదు దేవుని దగ్గర అదే అడుగుతున్నాడు దేవునను పరిశోధించు నా హృదయము తెలుసుకొనము అని అంటున్నాడు అందుకే ఇక్కడ పరీక్షనంట మనమే దేవుని అడగల నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా స్థిరమైన విశ్వాసం నీకు లేదా స్టెబిలిటీగా నువ్వు నిలబడుతున్నావా లేదా విశ్వాసంలో అనే పరీక్ష ఇక్కడ ఉంది అట్లా అందుకే దేవుడు ప్రతిదీ మనకు ఎవ్రీథింగ్ అండ్ కే మనం హ్యాండ్ వచ్చేస్తే అండ్ మనల్ని సేవ్ చేస్తాడు ఎందుకంటే మనము ఈ వాక్యాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం వివరించుకున్నాం ఇంతకు టైం అయిపోతుంది లాస్ట్ టైమే నేను చాలా లేట్ గా చెప్పినాను దాన్ని బట్టి సారీ మరి ఇప్పుడు కూడా టైం అంటే టైం లోపల నేను క్లోజ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను అట్లా అనమాట మనం ప్రతిదీ దేవునికి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అందుకే నువ్వు ఎప్పుడు ఏమిటానంటే డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యూ హీన్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ సీన్ అండ్ యూ ప్యూరిటీ యువర్ హార్ట్ యు డబుల్ మైండెడ్ ఈ డబుల్ మైండెడ్ ఒకటి తీసేసుకోండి మిగిలింది ఎవ్రీథింగ్ దేవునికి అప్ప చెప్పండి అంత ఇక మిగిలిందంతా ఆయనని చూసుకుంటాడు కాబట్టి మనము తలు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడ మహోన్నత సర్వోన్నతర సర్వ సృష్టికర్త సర్వాధికారిని కొందరాల్సిన ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా దేవాసు ప్రభ ఇంతసేపు తండ్రి మీరు వాక్యంలో మీరు మాతో మాట్లాడిన దేవుడు ప్రభ నిజమే ప్రభా మేము డబుల్ మైండెడ్ గా జీవిస్తాం తండ్రి ఈ లోకం వైపు ఉంటది మనసు దేవ మా ఆత్మ కూడా మీ వైపు ఉంటది తండ్రి ఈ రెండు దిక్కులో పరిగెత్తుతా ఉంటాం ప్రభా అందుకే తండ్రి ఈ లోకాన్ని నేనైతే తృణీకరించుకుంటాను ప్రభా ఈ లోకాన్ని మేము అసహించుకుంటాం తండ్రి ఈ లోకము పాపంతో కూడినది కాబట్టి ప్రభా ఈ పాపమైన లోకాన్ని మేము చూడద్దు ఈ పాపమైన లోకాన్ని మేము తృణీకరించుకోవాలా ప్రతి పాపని మేము అసహించుకోవాలా తండ్రి దేవా అయ్యు ఏది కూడా మా హృదయంలో విగ్రాదన మేము చేసుకోవద్దు అన్యుల్లాగా మేము జీవించద్దు ప్రభావ ప్రతిదీ ఎవ్రీథింగ్ నీక్ సనడే మేము నడుచుకోవాలా ప్రభువ నీ వర్డ్స్ ఏవైతే చెప్తున్నావో ప్రభా వాటికి మేము లోబడి జీవించడా ప్రభా మేము ప్రతిది భయముతో వణుకుతో మేము జీవించడా మా సేవ ఇచ్చినాం ప్రభా అది మేము కొనసాగించుకోవాలా ఎక్కడా కూడా మేము ఆగిపోవద్దు తండ్రి కాబట్టి ప్రభా మేము దృష్టిని ఎదిరించాలంటే ప్రభా సౌరంగంగా కవచము మేము ధరించుకోవాలా హైపర్ సెకండ్ సిక్స్త్ చెప్పినారు ప్రభా మేము యుద్ధం చేసింది ప్రభా శరీరులతో కాదని అంటున్నాం ప్రభా అంధకరమైన దురాత్మలతో కాబట్టి ప్రభా వీళ్ళతో యుద్ధం చేస్తున్నామంటే ప్రభు మరి మేము కంప్లీట్ గా మీ పైన ఆధారపడి మేము నడుచుకోవాలి తండ్రి ఎవ్రీథింగ్ కూడా ప్రభావ మీకు హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము నడుచుకోవాలా మాకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి తండ్రి దేవా సుప్రభ ఈ లోకం అనేది చాలా పాపంతో కూడినది కాబట్టి ప్రభువ ఈ కలర్ఫుల్ వరల్డ్ నుంచి మాకు వీడియో లైక్ మేము ప్రతిదీ పైన వాటిని చూడాలా పైన వాటిని మేము వెతకాలా ఇంకా మేము తెలుసుకోవాలి ప్రభా నూతనగా మేము ప్రతిదీ మేము తెలుసుకోవాలా కొత్త కీర్తనలు మేము పాడాలా ప్రభువ దేవాయసు ప్రభా ప్రతి దినము మేము కొత్త కీర్తనలు మేము పాడాలా కొత్త కీర్తనలు మేము వినాలా కొత్తగా మేము అందరికీ నీ నీతి సత్తిని ప్రకటన చేయాలి ఎందుకంటే ప్రభా యు ఆర్ క్రియేటర్ ప్రభా నువ్వు ప్రతి క్రియేట్ చేస్తూనే ఉంటావు ప్రభు అందుకే ప్రభా మేము కొత్త కీర్తనలు పాడాలా కొత్తగా ప్రభ ఎవరు వినండి ఎవరు చూడండి ఇవి మేము చూడాలా ప్రభా మా అందరికి అనుగ్రహించండి ఫ్యూచర్ ప్రవచించే వరము ఇవి ఎవ్రీథింగ్ ప్రభా నువ్వు ఇచ్చిన గిఫ్ట్స్ మేము యూటిలైజ్ చేసుకోవాలా ఏది కూడా మేము వదులుకోదు ఎందుకంటే ప్రభా మా గురి మీరే ప్రభా ఎందుకంటే తండ్రి మీరు మమ్మల్ని పుట్టించినరు మీ కొరకే ప్రభా మేము ఈ లోకంలో ఉన్నాము నీ నీతి సత్తిని ప్రకటించడానికి కాబట్టి ప్రభా నీ చిత్తం ఎందు మేము తెలుసుకొని నడుచుకోవాలా ప్రభా మాకు సహాయం చేయండి మాకు ముందుకు నడిపించండి ప్రోత్సహించండి ప్రభా మా చేతులు పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభా దేవానీ సంధికి ప్రతిదీ కూడా ప్రభా మేము సరౌండర్ చేసుకోవాలా ప్రభా మేమందరం సరౌండింగ్ చేసుకొని నీ నీ ని అందు మేము బలభక్త కలిగే జీవితంతో మేము జీవించాలా ప్రభా ఎందుకంటే ప్రభా నువ్వు అంటున్నావు ప్రభా చివ్వ డేసస్ అని దేవా ఈ అంధకరమైన ఈ యొక్క సమయంలో కూడా ప్రభ మరి మేము ఎట్లా ఉంటున్నామో ఎట్లా నడుచుకుంటున్నామో నీకు తెలుసు ప్రభా అందుకే ప్రభా మేము సబుద్ధి మేము ఆధారం చేసుకోవద్దు తండ్రి కేవలం ప్రభా నీ చిత్తని మేము అనుసరించి నడుచుకోవాలా నీ మేము నమ్మకం పెట్టుకొని ఉండాలా ప్రభువ కాబట్టి ప్రభ ఈ డబుల్ మైండెడ్ ఏదైతే ఉందో మా అందరికీ తీసేసి ఓన్లీ కేవలం ఒకటే మైండ్ ప్రభా ఒకటే అది నీ నుంచి రావాల ప్రభ సమస్తం తండ్రి కాబట్టి ప్రభా నీకు చోటిచి మేము నడుచుకుంటాం ప్రభా సహాయపడమని ప్రార్థనం నా తండ్రి దేవాయసు ప్రభ ఇంకా నీ యొక్క నూతన మర్మాలు సమస్తం మాకు బయలుపరచమని ప్రార్థిస్తాం నీ యొక్క అస్తం మాకు తోడించండి ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రయించే తనింపండి సేవకులను అందని కూడా ప్రభా వాళ్ళ సేవ జీవితంలో ఫలిభరితని దాయించండి ప్రతి వారిని కృపలకు ప్రభ మా ప్రాణము మా శరీరము మా మీ చేతు అప్పగిస్తూ నీ యొక్క రాకడికి సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థనం తండ్రి ఎస్సు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడి ఉన్న మనకు సదాకాలం తోడై ఉండును కాక ఆమెన్ ప్రైజ్లాడ్ అందరికీ ప్రైజ్లాడు అందరికి